శ్రవస్తమం జియరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆలశ్రు వన్మోేదసా శ్రీభానృతయ నమ సదాశివసమాన్ శంకరాచార్యబమాన్ అస్మాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఉద్ధృతనగ నగభిదనుజుజ కులా మిత్ర మిత్రశి దృష్టే భవతి ప్రభవతి కిం భవతి నవతి రస్కారీ సంబోధనను ఓ అంటే సంబోధన మిత్రశి దృష్టే అది విరాట్ రూపము యొక్క వర్ణన విరాట్ స్వరూపుడు విరాట్ అంటే ఈ బ్రహ్మాండం బ్రహ్మాండానికే విరాట్ అని పేరు దానికి విరాట్ అని పేరు ఎందుకు వచ్చిందంటే వివిధం రాజ్యతే ఇది విరాట్ అనేక విధములుగా ప్రకాశిస్తూ ఉంటుంది బ్రహ్మాండం అనే వివిధం అనేక విధంగా ప్రకాశిస్తూ ఒకే రూపంగా ఉండదు ఒక చోట మైదానం ఉంటుంది ఇంకో చోట పర్వతం ఉంటుంది ఒక చోట నది ఉంటుంది ఇంకో చోట కొండ ఇంకో చోట సముద్రం ఇలాగా వివిధ రూపాలుగా ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్పానికి విరాట్ అని పేరు ఇంకో అర్థం ఉన్నది విపరీతం రాజ్యతే ఇది విరాట్ విపరీతం రాజ్యతే ఇప్పుడు ఈ జగత్తు ఎవరి ఎందు ప్రకాశిస్తోంది రాజ్యతే ప్రకాశిస్తోంది ఆ ప్రకాశించి ప్రకాశిస్తోంది అనే పట్టుకోవాలి ఎందుకంటే వివర్తము అంటే జగత్తు మిథ్య అనే సత్యము ఆ ప్రకాశిస్తోంది అనే దాని నుంచే వస్తుంది ఎందుకంటే ఏది ప్రకాశిస్తూ ఉంటుందో అది సత్యం కాదు సత్యం కానక్కర్లేదు నేను ఈ సినిమాకి వెళ్ళారనుకోండి మామూలుగా మీరు లోకంలో చూసిందే అక్కడ చూసినా లోకంలో చూసిన దానికంటే మరింత గట్టిగా ప్రకాశిస్తుంది ప్రకాశించటం దగ్గరికి వచ్చేప్పటికీ సినిమా తెర మీద ఉన్నంత అట్రాక్టివ్గా మీకు లోకల్లో ఉండనే ఉండదు మీకు మన డైమండ్ పాయింట్ సెంటర్ని మీరు అక్కడికి వెళ్ళి చూస్తే ఏం ఏం అట్రాక్షన్ ఉంది ఎలా పడితే అలా ఉంటుంది ఆగమాగంగా ఉంటుంది అదే మీరు సినిమాలో చూపిస్తే ఆ అబ్బా ఎంత బాగుందో అనిపిస్తుంది ఆ తెర మీద వచ్చేప్పటికీ దానికి ఒక కొత్త అందం ఒకటి వస్తుంది ఆ తెర ఆ సినిమా లాంటిది కెమెరా ఈజ్ లైక్ దాట్ వాళ్ళు ఏం ఈ స్టార్స్కి కెమెరా మీద సినిమా తెర మీద కనపడే హీరోయిన్ను తెర బయట లోకంలో కనపడే హీరోయిన్ రెండు ఫోటోలు పక్క పక్కన వేస్తుంది వారైనా మీకు డౌట్ వస్తుంది అంత అట్రాక్టివ్గా ప్రకాశిస్తుంది ఆ ప్రకాశిస్తూ అంత బాగా ప్రకాశిస్తూ ఉందంటే సత్యం కాదండి అది ఆ రాజ్యతే దాంట్లో ఉండే రహస్యం అది కాబట్టి విపరీతం రాజ్యతే ఏమిటి విపరీతము చూడండి ఈ ప్రకాశించే జగత్తు ఏదైతే కలదో అది ఏ అధిష్టానంలో ప్రకాశిస్తుంది అంటే ఈశ్వరుడు అంటే సచ్చిదానంద అధిష్టానంలో ప్రకాశిస్తుంది సచి ఈశ్వరుడు సత్ కానీ జగత్తులో మృత్యు ఉంటుంది విపరీతం సత్తుకు విపరీతం చిత్ కానీ జగత్తులో అజ్ఞానం ఉంటుంది దానికి విపరీతం ఈశ్వరుడు ఆనంద కానీ జగత్తులో దుఃఖం ఎక్కువగా ఉంటుంది విపరీతం రాజ్యతే గట్టిగా ప్రకాశిస్తూ అని చెప్పే దానికి విపరీతం ఆర్ విరుద్ధం వాటెవర్ విపరీతం ఈజ్ ది వర్డ్ విరాట్ ఎనివే అది కొంచెం వేదాంత దృష్టితో నేను చెప్పాను మామూలుగా వివిధం రాజ్యతే అంటే సరిపడుతుంది అనేక రూపాలుగా ప్రకాశిస్తూ ఉంటుంది బ్రహ్మాండము ఆ బ్రహ్మాండమునకే బ్రహ్మాండ రూపుడైన ఈశ్వరునకే విరాట్ అని పేరు ki kannulu రెండు రెండు అనొచ్చు మూడు అనొచ్చు ఇక్కడ రెండు అంటున్నారు ఏమిటది సూర్యుడు చంద్రుడు సూర్యుడు కన్ను చంద్రుడు ఇంకో కన్ను కన్ను అంటే వెలుగు అని కన్ను అంటే వెలుగు ఇప్పుడు కొంతమందికి అంధులు ఉంటారు పుట్టు బృద్ధి ఉంటారు వాళ్ళ కళ్ళు కళ్ళు అందంగా ఉంటాయి విశాలంగా చక్కటి గురుడు అవి అందంగా ఉంటాయి కానీ చూపు ఉండదు కాబట్టి కన్ను అంటే కేవలము ఆ గోళకమ్ములు కాదు కన్ను అంటే చూపు అని అర్థం దృష్టి పిత్రశి దృష్టే సో పశ్యతి ఇది అదేనా ఇది దృష్టి దీంతో చూస్తారు కాబట్టి దానికి కన్ను అంటారు సపోజ్ అది చూడటం లేదనుకోండి చూడటం మానేసింది ఉంటే అలంకారం కోసమే ఉందనుకోండి అప్పుడు దాన్ని చక్షుహ అనడానికి వీట్లేదు ఎనీవే సో వెలుగు అంటే కన్ను అంటే వెలుగు అనర్థం అందుకోసం అలా చెప్పారు వెలుగు ఈ జగత్తుకు వెలుగు వెలుగుచ్చేది ఆ ఈశ్వరుడు ఆ వెలుగు ఆయన బ్రహ్మాండ శరీరి ఈ బ్రహ్మాండ శరీరంలో భాగంగా రెండు కళ్ళు ఉన్నాయి పొగలి పొగటిని ప్రకాశింపజేసే కన్ను సూర్యుడు రాత్రిని ప్రకాశింపజేసే కన్ను చంద్రుడు ఇది విరాట్ రూప వర్ణన మామూలుగా మీకు ఈ సహస్రనామాల్లో అక్కడ సోమసూర్యాగ్నిలోచనాయన మహాన్ అనే ఊరికే మన వాళ్ళు నామాలని అలా వేగంగా ఎందుకంటే వెయ్యి నామాలు పెట్టుకుంటారు ఎప్పటికీ అయ్యాను వెయ్యి నామాలు దాంట్లో ఉండే భావాన్ని మీరు ఆలోచిస్తూ కూర్చుంటే ఎప్పటికయ్యాను వెయ్యి నామాలు ఒకసారి పూజ స్వామీజీ గౌడలో పాదపూజ మొదలుపెట్టారు గురువు పాద పూజా విధానం మన పుస్తకం ఉంటుంది దాంట్లో నూట ఎనిమిది ఉన్నాయి పొడిగాటి నామాలు ఆబుద్ధి అయ్యి అబ్బా గురువు అంటే ఇంత గొప్పవాడు అని పుణ్యు మళ్ళీ ఇంకో నామం చదివి దాని భావన అలా మొదలు పెడితే ఆయన ఉన్నారు ఏమన్నా మొత్తం మీరు కావాలి ఇప్పుడు చదవాలనుకుంటున్నారా అంటే అవును గురువు గారు అంటే వద్దు ఒకటో చాలు అని చెప్పారు కాబట్టి ఆల్రెడీ రేపు గడ్డ పడుతుంది ఆ నామాలన్నీ ఆ పూజ పూర్తయిప్పుడు మీరు ఎప్పుడైతే సంఖ్యను పెంచేస్తారో ఒక ఛాలెంజ్ కింద తయారు చేస్తారో వెయ్యి నామాలు అంటే ఇట్ బికమ్స్ ఇ ఛాలెంజ్ దానికి ఛాలెంజ్ అని పేరు పూజా సందర్భం కాబట్టి నేను కొంచెం మొహమాట పడుతున్నా చెప్పడానికి దిస్ కాల్డ్ ఈగోస్ ఛాలెంజ్ సో ఛాలెంజ్ ఎప్పుడైతే పెంచేస్తారో అప్పుడు అర్థాన్ని పరికించడానికి ఎవరికీ అవకాశం ఉండదు హడావిడి హడావిడిగా పూజ పూర్తి చేసేటువంటి దానితో పడిపోతారు అంచేతని అలా చేస్తేనే పూజ రెండు గంటలు పడుతుంది ఇంకా అర్థంతో చేస్తే ఆ రోజుగా అవజం కాబట్టి కాబట్టి ది ఏ రీజన్ నాట్ లుకింగ్ అట్ ద మీనింగ్ అది నాభిప్లాయ మరి సోమసూర్యాగ్ని లోచనాయ నమ అని అంటుంది కృష్ణదాసనామంలో ఉంది సోమసూర్యాగ్ని లోచన అంటే విరాట్ యొక్క వర్ణం ఇది బ్రహ్మాండ శరీర యొక్క వర్ణన మీరు గమనించారో లేదో సంహౌ అక్కడ మంత్రాలు ఎలా ఉంటాయంటే ఆకారం నుండి తత్వం వైపు తీసుకువెళ్ళేట్లు ఉంటుంది మీరు నాలుగు చేతులు రెండు కాళ్ళు అనే ఒక ఆకారం పెట్టుకుంటారు ఆ దాంతో మొదలు పెట్టండి కానీ యు ఎక్స్పాండ్ లైక్ వాట్ సోమసూర్యాగ్ని లోచన లైక్ దట్ యు ఎక్స్పాండ్ సాకారం నుంచి సగుణంలోకి సగుణ నిరాకరణలోకి మీరు ఎక్స్పాండ్ అయ్యాలి అక్కడి నుంచి నిర్గుణంలోకి వెళ్ళాలి అలా ఉంటాయి నా కానీ నేను గమనించాను నాకు అలా అనిపించండి మీరు అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు కొన్ని సందర్భాల్లో నా అబ్జర్వేషన్ కరెక్ట్ కాకపోవచ్చు కూడా నాకేమనిపించిందంటే ఆకారం నుంచి తత్వానికి వెళ్ళే ప్రయత్నం చేయడానికి బదులు మన వాళ్ళు ఆ తత్వాన్ని పక్కన పెట్టి ఆకారాల్లో బాగా ఫిక్స్ అయిపోతుంది కాదా అని అంటే ఆయన అలాగే ఉంటాడు రెండు కాళ్ళు నాలుగు చేతులే ఉంటాడు ఆ కళ్ళు అలాగే ఉంటాయి కానీ ఒక కన్ను సూర్యుడు ఇంకొక చంద్రుడు అలాగే అలాగా అలాగా మీరు నిర్ణయించినట్లయితే అది తప్పు ఆయన ఈ రెండు కళ్ళు అలాగే ఉండే ఆ దాంట్లో ఓ కళ్ళు సూర్యుడు ఇంకో కన్ను చంద్రుడు అంటే వాడేసిట్లేదు ది నో మీ కానీ అది అలాగే కాదు ప్రకాశం అంతా మీరు విరాట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది యట్ గోయింగ్ టు ది విరాట్ కాబట్టి ఆ కారం నుంచి తత్వానికి వెళ్ళాల్సి ఆ నామాలన్నీ అలా ఉంటాయి ఆ ఓ నామం ఉంటుంది చతుర్బాహు అని ఉంటుంది నాలుగు చేతులు గలవాడు అది ఆకారానికి చెందిన నామం సోమసూర్యాగ్ని లోచన అది ఆకారానికి చెందిన నామం కాదు అది అది విరాట్ రూపానికి చెందిన నామం సగుణానికి చెందినది సాకారానికి చెందినది కాదు కాబట్టి ఆ ఆ నామం యొక్క చిద్రూపాయ నమ అంటాడు అది సగుణం కూడా కాదు తత్వానికి చెందిన నామం నిర్గుణ తత్వానికి చెందిన నామం అక్షర పరబ్రహ్మనే నమ అంటాడు అది నిర్గుణ పరబ్రహ్మతత్వానికి చెందిన నామం కాబట్టి ఆ రకంగా మీరు ఆకారం నుంచి శగుణంలోకి శగుణంలో నిర్గుణంలోకి వెళ్ళి ఇట్లా ఉండాలి నామాల గ ఆ ప్రవాహం ఆ విధంగా చూసుకోవాలి మిత్రశి దృష్టి అంటే సోమసూర్యాగ్నిలోచన అనే అభిప్రాయం అది అడ్రస్ ఇప్పుడు అటువంటి విరాట్ బ్రహ్మాండ రూపముగా ప్రకటమైన పరమాత్మయే అవతార రూపంగా కూడా ఉంటాడు ఓ మనిషిగా ఓ పశువుగా పక్షిగా ఆయన అవతరిస్తాడు అనే అవతారవాదం ఏదైతే గీతలో గలదో రెండు మూడు శ్లోకాల్లో ఉంది బట్ స్టిల్ ఇట్ ఈస్ గేప్ అవతారము అనేది ఒకటే యాక్సెప్టెడ్గా ఉంది గీతలో గీత తత్వం మిగతా చోట్ల తాత్విక గ్రంథాల్లో మీకు కనపడదు తాత్విక గ్రంథాల్లో కనపడదు తాత్విక ఉపనిషత్తుల్లో అయితే ప్రతి జీవుడు ఈశ్వరుని యొక్క అవతారమే జీవేనాత్మన అవప్ర విషయ కేవలం భగవద్గీతలో మాత్రం అవతారాలకు సంబంధించి నాలుగు శ్లోకాలు కనపడతాయి వాటి బేసిస్ మీద అవతారాన్ని వేదాంతులు స్వీకరించినారు సో అవతారమే ఎవ్రీథింగ్ అన్నట్టుగా ఉండరు వేదాంతులు బట్ అవతారాన్ని గో అలవన్ విత్ ఇట్ So that is the way in which they approach. What uh, is the way is that he is a avatar. For the corresponding uh, uh, trends you have seen in the Christian religion, he is a messiah. He is a messiah. He is a messiah. He is a messiah. He is a messiah. He is a messiah. He is a messiah. He is a messiah. He is a messiah. దేవుడు వచ్చి మనల్ని రక్షిస్తాం సమాజంలో ఏదైనా కాలుష్యమో ఏదైనా దోషమో ఉన్నట్లయితే దానిని మనము శుద్ధి చేసుకుందాము అని కాదు దేవుడు వచ్చి రక్షిస్తాం దీన్ని ది సైకాలజీ ఆఫ్ మెస్సయ్యా అంటారు అక్కడ వెస్టర్న్ సొసైటీలో బాగా ఎక్కువ వాళ్ళందరూ మెస్సై కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇజ్రేళ్ళులో జరూసలం ఆ ఏరియాలో ఇల్లు కొనుక్కుని ది ఆర్ వెయిటింగ్ ఫర్ మెస్సయ్యా అండ్ వాళ్ళు ఏమంటారంటే రెండు పదిహేనులో మెస్సేజ్ వస్తాడంటే జెరూసలంలో ఫ్లాట్లు రేట్లన్నీ పెరిగిపోతాయి ఎందుకంటే ప్రపంచంలో ఉండే జ్యూస్ అందరూ అక్కడికి వచ్చి కొనుక్కుంటారు బెస్ఐ రెండు వేల పదమూడులో వస్తాడు రెండు వేల పదిహేనులో వస్తాడు ఇప్పటికి ఓ డన్ అనౌన్స్మెంట్లు అయ్యా తర్వాత కొంతమంది ఈయనే మెస్సేజ్ ఇప్పుడు క్రైస్త మెస్సేజ్ అంటే ఆ కారణంగానే క్రైస్తని క్రూసిఫై చేశారు ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ ఎస్ అసయ్యాబ్ అయితే జ్యూస్ ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ Whereas he is accepted as messiah by the Christians. Put, now another coming of Christ is expected now. Messiah is about to come. The Christians are waiting for messiah. Orthodox Catholics are waiting for messiah. And then uh, Jews are permanently waiting for messiah. But then the messiah is a messiah. Christ messiah called, is a false messiah. And then the uh, messiah is a false messiah. కాబట్టి ఈ రకంగా దీంట్లో చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి వేదాంతులు అవతారమే సర్వము అన్నట్టుగా ఉండదు కానీ మీకు ద్వైతవాదాల్లో అవతారమే సర్వం ఎవ్రీథింగ్ అవతార ముఖ్యంగా మన దగ్గర ఒక సిద్ధాంతం ఉన్నది ప్రతిదే అవతారమే ఇలాగా కృష్ణుడు శ్రీ విష్ణువు యొక్క అవతారము ఫలానా ఆయన వాయుదేవుడు అవతారం వాయుదేవుడు అవతారం భీమసేనుడు ఇప్పుడు ఈ భీమసేను అనే మీకు ఎక్కడ ఆ భీమసేనుడు అవతారము మళ్ళీ ఈ ఆచార్యులు ఓకే మరి ఆచార్యులు రాసిన భాష్యానికి కామెంటరీ రాశారు ఒక ఆయన ఇంకొక ఆచార్యులు ఆయన ప్రహ్లాదుడు అవుతారు ఏమండి అలాగా ప్రతి వాళ్ళకే అవతారం ఫిక్స్ చేసి పెట్టేశారు ప్రతి వాళ్ళకి ఫిక్స్ చేశారు పురంధరదాస్ గారు ఉన్నారు ఆయన ఫలానా ఆయన అవుతారు ఆయన అంబరీషుడు అవుతారు అలా ప్రతి ఒక్కొక్క అవతారం అందరికీ అవతారాలు ఫిక్స్ చేసి మరి నా నేనే నేను కూడా ఏదో అవుతా నేను విద్యారంభిస్తూ అవుతానండి సంథింగ్ పూర్చు నా కూర్చు అందరినీ లిస్ట్లో వేసి తను కూడా లిస్ట్లో నేను విద్యారం చేస్తూనే అవుతాను విద్యారంభిస్తాను వచ్చి కాదంటాడా కాదండి కదా ఆయన అవుతారం సో ఈ షుడ్ నాట్ బి టేకింగ్ లైక్ దాట్ ఆ లెవెల్కి దాన్ని తీసుకెళ్ళిపోకూడదు అంకేతనే వేదాంతుల అవతారవాదాన్ని గో ఎలాంగ్ వికెట్ దానికి అంత పెద్ద దాని మీద గడబడి ఎక్కువ చేయరు ఊరికే దే గో ఎలాంగ్ వికెట్ ముఖ్యంగా ప్రతి అవతారంలోనూ ఒక సింబాలిజంని జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తాం ఇప్పుడు మొదటిది కృష్ణ అవతారము ఉద్ధృత నగ ముందు విరాట్ రూపంగా ఆయన ప్రకటమై ఉన్నాడు దట్ ఈస్ దట్ ఈస్ దేర్ బిఫోర్ యూ విశ్వరూపం మీ ముందు ప్రకాశిస్తూ ఉన్నాడు మంచిదండి శ్రీకృష్ణ అవతారం గురించి ఓ మాట చెప్పండి చెప్తున్నారు ఉద్ధృత నగామి పర్వతమును పైకెత్తినవాడా సంబోధన ఉద్ధృత అంటే పైకెత్తనాడు పర్వతమును పైకెత్తినవాడా ఏం పర్వతం ఎవడు పైకెత్తాను చెప్పక్కండి అది తెలిసిపోతుంది ఉద్ధృత నగామి కానీ ప్రతి వాళ్ళకీ తెలుసు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతమును పైకెత్తాను అది కథ దీన్ని గోవర్ధన అంటారు ఇటువంటి లీలలు మనకి భాగవతంలో ఎక్కువగా కనపడతాయి భాగవతంలోనూ త్రాపి దశమ స్కంధంలో బాగా ఎక్కువగా కనపడతాయి శ్రీకృష్ణావతారానికి చెందిన లీల వాస్తవానికి ఈ లీలలు మీకు భారతంలో కనపడం భారతంలో శ్రీకృష్ణుడికి భాగవతంలో శ్రీకృష్ణుడికి చాలా తేడా ఉంటుంది ఉదాహరణకి భాగవతంలో పరీక్షిత్తే డిఫరెంట్ ఉంటాడు భారతంలో పరీక్షిత్తు వేరు భాగవతంలో పరీక్షిత్తు వేరు భారతంలో పరీక్షిత్తు ఆ మృత్యు వస్తుందంటే ఆ మృత్యువుని తప్పించుకోవడం కోసం ఒంటి స్తంభం మేడ కట్టుకుని ఆ మేడలో మకాలు చేస్తుంది అయినా కూడా మృత్యు వచ్చేస్తుంది అలా ఉంటాడు పరీక్ష అంటే భయపడిపోయి మృత్యువు నుంచి ప్రయత్నం చేస్తాం కానీ భాగవతంలో పరీక్ష అలా ఉండడం ఈజ్ అ డిఫరెంట్ పరీక్ష మృత్యువుని లెక్క చేయకుండా అంటే వేదాంతాన్ని భాగాల ఉంచుకుని మృత్యువులు లెక్క చేయకుండా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ దేహత్యాగం చేసేటువంటి పరీక్షను మనం చూస్తాం పరీక్షత్తు దగ్గరే అంత తేడా ఉంది భారత పరీక్షత్తుకి భాగవత పరీక్షత్తుకి మరి ఇంకా శ్రీకృష్ణుడికి ఇంకొచ్చేప్పటికి ఇంకా చాలా తేడా ఉంది ఆ తేడాలన్నీ నేను ఒకసారి నాకు రోజు ఎర్లీ మార్నింగ్ ఓ ఐడియా వచ్చింది భారత కృష్ణుడు భాగవత కృష్ణుడి మనం కంపారిటివ్ పరిశీలన చేద్దామా అని ఐడియా వచ్చింది ఐడియా వచ్చి వద్దుమని తెలుగుతూ అని ఒక దండ ఇప్పుడు కొత్త టాపిక్ నాకు ఉన్న టాపిక్లు ఎక్కువైపోయాయి పాఠం మొదలు పెడితే తేవలదీ శ్లోకం మొదలు పెడితే తేవలదు టాపిక్లు ఎక్కువైపోయాయి ఇప్పటికే కాబట్టి ఇంకో టాపిక్ మనకు వద్దు లట్ హస్ లీవ్ ఇట్ అడ్ దట్ అని నేను దాంట్లోకి వెళ్ళడం మానేసి అలాగే ఇన్వెస్టిగేషన్లోకి వెళ్ళలేదు బట్ బేసిక్ మన ఆయన ఆ కృష్ణులు వేరేవా ఈ కృష్ణలు వేరే అని సో మొత్తానికి అవతారము అంశం అక్కడ ఇక్కడ సమానం గోవర్ధన లీల భాగం భారతంలో ఉందో లేదో నాకు తెలియదు ఐ విడ్ నాట్ లుకింగ్ టు ఇట్ భాగవతంలో అయితే ఉన్నది గోవర్ధన లీల ఈ లీలాలన్నీ మీకు భాగవ భారతంలో కనపడకపోవచ్చు భాగవతంలో అయితే బాగా కనపడతాయి ఈ గోవర్ధన లీలని మన పౌరాణికులు ఎలా చెప్తారంటే అంటే సమాజంలో ఒక మహిమల వాతావరణాన్ని నిర్మాణం చేసి పెడతారు పౌరాణికులంటే అలా ఉంటారు అంతా మహిమలు మహిమలు మహిమలు మహిమంటే ఏమిటి ఏమిటో తెలిస్తే మహిమే కాదండి దాన్ని ఆ మహిమంటే ఏమిటో అని అడక్కోడు అదేమిటో తెలియదంటే అలాంటి మహిమలు ఉండాలి కాబట్టి మహిమలు ఉండాలి అంటే ఈ రోజుల్లో ఇప్పుడు బాబా ఉన్నారనుకోండి మహిమలు ఉండాలి ఇప్పుడు మీకు షిరిడి బాబా ఉన్నారనుకోండి ఆయన ఎందుకు పూజిస్తారు ఆయన ఒక సుఫీ సైంత్ అని పూజించరు బికాజ్ ఈజ్ సుఫీ సైంత్ పూజిస్తున్నారు అబే అసలు అదృష్టం ఉండదు ఆయన మహిమలు ఎవరు చూపించారు కాబట్టి పూజిస్తారు ఆ మహిమల్లో ఒక మహిమ ఏమిటంటే ఆయన వీడు అర్ధరాత్రి పన్నెండు గంటలకి రైలు దిగుతాడు షిర్డి స్టేషన్లో రైలు దిగుతాడు ఎవరిలో ఉండరు చీకటి మేఘాలు వర్షం అప్పుడు ఓ గుర్రబ్బండి వచ్చి వీడిని తీసుకెళ్ళి ఆ షిర్డి ఊళ్ళో దిగుతుంది ఆ గుర్రబ్బండిని నడిపిన ఆయన బాబా అదొక మహిమ లెవెన్ టైం ఇన్ని మహిమలు ఉన్నాయి కాబట్టి మనం పూజించాలి సో బాబా ఈ అవధర్ అవతార బికా బేస్ట్ ఆన్ not based on his teaching, not based on his saintlyhood. Very interesting approach. So, అప్రోచ్ సో ఈ పురాణ వాతావరణంలో ఆ మహిమలు మహిమలకే ప్రాముఖ్యం అలాగే పుట్టపర్తి బాబా గారు ఆయన పాపం అద్వైతం చెప్పేవారు ఆయన చక్కటి అద్వైతం చెప్పేవారు ఆయన అద్వైతం చెప్తారని నాలాంటి వాడు ఎవడో బయట వాడికి తెలియాలి తప్ప ఆయన యొక్క శిష్యులకి ఎవరికి కూడా ఆయన అద్వైతం ఆయన అద్వైత వేదాంతం చెప్తున్నారు శంకర భగవత్వాదు చెప్పింది శ్రీకృష్ణుడు చెప్పింది ఈయన చెప్తున్నారయో అని వాళ్ళు అసలు అలా అనుకోని కూడా అనుకో వాళ్ళెంతసేపు మహిమలు సో ఆ వాతావరణంలో శ్రీకృష్ణుడి యొక్క మహిమలని గురించి చెప్పుకోవడంలో ఆశ్చర్యమే ఉంటుంది ఎప్పటికీ అదే కథ అలా చెప్పుకుంటూ ఆ మహిమలనే స్మరిస్తూ ఉంటే అది మీకు దాంట్లో ఏమీ నేర్చుకునేదే ఏదో పుణ్యం వస్తుందనే ఒక అభిప్రాయం తప్ప అనే దేవుడి మాటని స్మరించామనే ఒక ఆనందం తప్ప మరి వేరే దాంతో ప్రయోజనాన్ని నాకేం కనపడలేదు మొదటిసారి బాగుంటుంది చాలా అందంగా ఉంటాయి రెండోసారి బాగుంటుంది మూడోసారి బాగుంటుంది ముప్పయోసారి ఇంకేమీ కథ అండి కథకే ఇంకా కూడా దాంట్లో అదే కథని అలా చెప్పుకోవటంలో విశేషమే ఉంటుంది ఉండదేమో నేను అనుకుంటున్నాను ఒకవేళ ఉంటుందని మీరు అనుకుంటే చిరంజ్ గాడ్ గెస్ట్ యూ ఐఎం నాట్ ఇగ్నెస్ట్ సో ఎందుకునో నాకు అలా అనిపించింది సో దాంట్లో మహిమ అనే ఆస్పెక్ట్ పక్కన పెట్టి తత్వము సింబాలిజము ప్రతీక అనేది మనం పట్టుకునే ప్రయత్నం చేయాలి ఈ పుస్తకము ఆ తయారైంది లేకపోతే ఇప్పుడు ఉద్ గోవర్ధన్లీల గురించి చెప్పడానికి మళ్ళీ ఇంగ్లీష్లో ఇంకో పుస్తకం అవసరమా అవసరం లేదుగా ఈ పిష్టపేషణం ఎందుకు అనవసరం కదా సో ఆమె రాశారు దీంట్లో జయశ్రీ రామకృష్ణ అనే ఆమె ఆమె మంచి పండితురాలి ఆవిడ ఏమన్నా రా సార్ అంటే యాజ్ ఈ క్యారెక్టరిస్టిక్ స్టైల్ ఆఫ్ టీచింగ్ శ్రీ స్వామి తత్వ విధానంద ది ప్రజెన్స్ ది అండర్లయింగ్ వేదాంతిక్ ఇంప్లికేషన్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది పురాణిక్ అకౌంట్స్ దట్ హీ డిస్క్రైబ్స్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది లెర్సెస్ అందా సార్ అంటే ఆ లెర్స్లో ఒక పురాణిక్ స్టోరీ ఉంటుంది దానికి ఉండే వేదాంతిక్ కంటెంట్ని తప్పనిసరిగా ఈ పుస్తకంలో మీరు చూడచ్చు అని రాశారు ఆమె అంటూ ఇంకా దాని మీద ఇంకా హీజ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ ఫెమిలియర్ స్టోరీస్ ఎనేబుల్స్ ద రీడర్ టు చెరిష్ అండ్ వాల్యూ ద వెజ్డమ్ ఆఫ్ దీస్ స్టోరీస్ కాబట్టి ఆ కథల యొక్క వెజ్డమ్ మనం పైకి తీసుకొచ్చేందుకు ఈ పుస్తకం ఉపయోగపడుతుంది అని రాశారు నేను ఒకటే చెప్పాను ఈ పుస్తకంలో ఉన్న విశేషం మీరు ఎందుకంటే అవి ఎదుర్కొండ చెప్తున్నాను కనుక ఎనివే సో ఉద్ధృత నాగా అక్కడ ఏమవుతుందంటే దాంట్లో ఆ కథలో మెనీ మెనీ డిఫికల్ట్ ఇష్యూస్ అంటే ఆ గోవర్ధనలీల అనే కథలో ఏదా సంఫికల్ట్ ఇష్యూస్ ఇంద్రయాగం మొదలు పెడతారు ఇంద్రయాగం కామ్యకర్మ చూడండి ఆ కామ్యకర్మని తిరస్కరించే పద్ధతి వ్యాసుడు అవలంబించిన పద్ధతి భాగవతం అవలంబించిన పద్ధతి చాలా మోస్ట్ డివాసిటేటింగ్ పద్ధతిని అవలంబించారు ఆ కథలో ఏమవుతుందంటే ఇంద్రయాగం మొదలుపెట్టారు మీరు మొదలుపెడితే శ్రీకృష్ణుడు వచ్చి డోంట్ డూ ఇట్ దిస్ అ వేస్ట్ అని చెప్తారు చూడండి ఎలాగ డిస్మిస్ చేసి పాలిషా అక్కడ శ్రీకృష్ణుడు చెప్పిన మాట్లాడి మీరు భాగవతంలో ఆ భాగాన్ని జాగ్రత్తగా మీరు అనుమానం చేసి లోకం ముందు పెడితే యు ఆర్ ఇన్ సీరియస్ ట్రబుల్ అవి క్రీ పండు కార్ట్టు పెట్టన్నట్లుగా ఉంటారు అది చూసుకోండి చూస్తే తెలుస్తుంది సాధారణంగా కొంతమంది ఏం చేస్తారంటే దే డు నాట్ గివ్ ఇంపార్టెన్స్ టు ఎనీథింగ్ అలా తోసుకుపోతూ ఉంటారు కాంట్రడిక్షన్స్ అన్నింటినీ కలగా బలగం చేసుకోవట్టుకుపోతూ ఉంటారు దేని మీద మనస్సు పెట్టి ఈ కాంట్రడిక్షన్ రిజాల్వ్ చేసుకోవాలి అని అనుకోరు అలా అనుకోకపోవడం చేత అలాగ మనకి పారాయణలు కథలు పురాణాల మీరు నడిచిపోతూ ఉంటాం మీరు కాంట్రడిక్షన్ని అదే అలా చెప్తాడేటో ఎక్కడ వాట దాట్ ఈజ్ ఎ కాంట్రడిక్షన్ you resolve it and it. you are serious in serious trouble. If you study a chapter in it won't come true, Godaddha no leaving there. But there will be the accounts you take part of qual calculations are variety of academic scholars. Exactly. As all these academics, Godaddha drama Ouallini has established అకాడమిక్ క్రిటిసిజమ్స్ చూసే క్రిటిసిజం అంటే సాహిత్య విమర్శ అండి సాహిత్య విమర్శ చేస్తారు కదా మరి ఓ పుస్తకం ఉందంటే దాని మీద సాహిత్య విమర్శ ఉంటుంది సో అలాంటి విమర్శలు అకాడమిక్గా చేస్తారన్న వాళ్ళు రాసిన ఆ విమర్శలు చూస్తే ఫర్ మీరు పేరు విన్నారో లేదో ఆమె ఒక ఆమె ఉన్నది చికాగో యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇండాలజీ ప్రొఫెసర్ ఆమె పేరు ఏదో గుర్తురావచ్చు వింటర్నెట్ జో ఏదో ఉండితే ఇంటర్నెట్ జో ఐ మే నాట్ బీ వింటర్నెట్ డరో డరో అనేది వస్తుంది ఆవిడ పేరు ఆమె హైందవవాదులు ఆమెని హేట్ చేస్తారు ఎందుకంటే ఆవిడ ఇటువంటి కథలను ఎక్కడ నుంచి అది రెడ్డిసేట్ సో అలాంటి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి లేటెస్ట్ ఈ పుస్తకంలో అవన్నీ ఇష్యూస్ని క్లియర్గా విడిపోయి ఇక్కడ ఇంద్రయాగారిని పాటు చేయటము టాపిక్ కాదు అది ఇలాంటి పాయింట్ క్లియర్ తర్వాత యాక్చువల్గా ఆ ఇంద్రుడు వచ్చేసి వర్షాలు వృద్ధించేసి అలాగే ఆ కథ గురించి అంత ప్రాముఖ్యం లేదు నేను ఇదో చాలా చెప్పాను మేక్ ఈజీ గోవర్ధన పర్వతాన్ని శ్రీకృష్ణుడు ఎత్తుతాడు దాన్ని చిటికిన వేలునే అంటే అర్థం నిజంగానే చిటికిన వేలు మీరు పెట్టాడని ఆయన చిటికిన వేలు అంత స్ట్రాంగ్ అని దానిలో ఒకరుండే బోను కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ టన్స్ని పట్టుకోక అలా చూడకూడదు దాన్ని దాన్ని అలా ఫిజికల్గా చూడకూడదు పురాణము అంటే అతిశయోక్తి ప్రధానము ఉగాఢం అంటేనే అతిశయోక్తి ప్రధానంగా ఉంది కాబట్టి అక్కడ హీ ఈజ్ నాట్ టెలింగ్ యూ దట్ ఏ మౌంటైన్ ఇలా లేవనెత్తి కూర్చోబెట్టేడానికి దీ నాట్ ది పాయింట్ హీస్ టెలింగ్ యూ సంథింగ్ ఎల్స్ ఏమి కదలిసినది మనము మోసే ఈ సంసారం అనే అది ఒక గోవర్ధన పర్వతం అంత బరువు ఆ బరువుని మనం మొయ్యగలుగుతామా మొయ్యలేని అదే శ్రీకృష్ణుడికి అప్పచెప్తే ఆయన అవలేలుగా మోస్తాడు ఈ సంసార భారాన్ని ఆయన మొయ్యాలి తప్ప నేను మొయ్యలేను నేను మొయ్యటం లేదు నేను మొయ్యలేను నాకుండే సంసారం నాకుండే దుఃఖం నాకుండే కష్టాలు ఈ బరువు ఆయనే మొయ్యాలి అని శరణాగతి చేసి ఆవులు గోపాలకలు గోపికలు వాళ్ళు శరణాగతి చేశారు అయ్యా ఈ ఈ మహాప్రలయం ఏదైతే వచ్చిందో ఈ మహాప్రలయం మొన్న ఉత్తరకాశీలో వచ్చినట్టుగా వచ్చింది ఈ మహాప్రలయం నుండి మమ్మల్ని మేము రక్షించుకోలేము నువ్వే రక్షించాలి అని శరణాగతి చేసినా అప్పుడు ఆయన రక్షించినాడు అది అర్థం అలా తీసుకోవాలి తర్వాత ఇంద్రయాగము ఇంద్రయాగము చేయడమా లేక గోవర్ధనగిరిని పూజించడమా అంటే చూడు ఈ దే ఈ కోరిక ఈ దేవత ఆ కోరిక కా దేవత ఆ కోరిక కా దేవత అది ఇలాగా బహుదేవతావాదం ఏదైతే కలదో దానిని తిరస్కరించారా నువ్వేం చేస్తావంటే సకల దేవతాస్వరూపుడైనా ఆ ఈశ్వరుణ్ణి ఆరాధించు ఎక్కడున్నాడు ఆ ఈశ్వరుడు ఎడి అంటే విశ్వరూపుడై ఉన్నాడు నీ ముందు ఈ పర్వత రూపంగా ఆయనే ఉన్నాడు ఈ పర్వత రూపంగా ఆయన ఆరాధించ తర్వాత ఈ గోవుల రూపంగా ఆయనే ఉన్నాడు మీరు పొద్దున్నే లేచి పాలుతో అవుతున్నారు కదా అంటాడు ఆయన శ్రీకృష్ణుడు అంటాడు మీరు పాలు పెరుగు వెన్న ఇవన్నీ ఇంకే చేస్తున్నారు కదా అవన్నీ మీకు ఎక్కడి నుంచి వచ్చాయి ఆవుల యొక్క ఆవుల యొక్క అనుగ్రహం ఈ ఆవులకి పచ్చిక మీరు ఎక్కడి నుంచైనా తయారు చేసి పట్టుకొచ్చారా లేదుగా ఈ రోజుల్లో అయితే ఆవులకి మేత కొని పట్టుకురావాలి ఆ రోజుల్లో కొనక్కర్ల పచ్చిక బయళ్ళు ఉన్నాయి ఈ పచ్చికబేళ్ళన్నీ ఎక్కడున్నాయి గోవర్ధన పర్వత సానువులపై ఉన్నాయి కాబట్టి ఆ గోవర్ధన పర్వతం పచ్చికని ఇస్తుంది ఆవులకి ఆవులు మీకు సంపద ఇస్తున్నాయి కనుక ఈ ఆవుల్ని డైరెక్ట్గా మీకు సంపదనిచ్చే ఆవులను ఇండైరెక్ట్గా మీకు సంపద ఇస్తూ గోవర్ధన పర్వతాన్ని పూజించండి వీటిని పూజించకుండా ఎక్కడో ఇంద్రుడు ఉన్నాడు వాడిని పూజిస్తాను వాడిని పూజిస్తే వాడు కోరికలు తీరుస్తాడు అని ఏం మాట్లాడుతున్నారు మీరు అంటాడు అని శ్రీకృష్ణుడి సలహా ఈ సలహాలో ఏమన్నా మనకు మనకి నచ్చుబాటు అయ్యేటువంటి అంశం ఉన్నదా అది ఎవరికి వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది ఈ కోరిక ఇటు పరిగెత్తి ఆ కోరిక అటు పరిగెత్తి మరో భయానికి మరో చోటకు పరిగెత్తి ఇంకో భయానికి ఇంకో చోటకు పరిగెత్తి ఏమండి ఈ దిక్కులకు పరుగులు ఎత్తుతారు ఎన్ని దిక్కులకు ఇలా ఎన్ని దిక్కులకు మీరు పరుగులు ఎత్త నచ్చదు మీ ముందు జగద్రూపంగా ఆ పరమేశ్వరుడు విశ్వరూపుడై ఆవిర్భవించి ఉన్నాడు ఈ విశ్వమునందు మీరు ఒకసారి విశ్వరూప సందర్శన యోగాన్ని వింటే కొంచెం అర్థం అవుతుంది ఈ విశ్వమునందు మీ ముందుండే ఓ చెట్టునందు పుట్టయందు ఓ పశువునందు కొండయందు నదియందు మీరు దర్శించండి ఆ విధంగా అటువంటి విరాట్ రూపుడైన ఈశ్వరుణ్ణి మీరు ఆరాధించండి అని ఒక సందేశము ఈ సంసార భారము ఒక పర్వతము ఈ పర్వతాన్ని మీరు మోసుకోలేరు కానీ ఈశ్వరుడు మాత్రమే మోయగలుగుతాడు కనుక మీరు శరణాగతి చేసి మీ బరువును ఆయనకు అప్పచెప్తే ఆయనకి బరువే కాదు నీకు బరువు ఆయనకు బరువు కాదు ఆయనకి చిటికిన వేడు అని వర్ణించారు అంటే గోవర్ధన పర్వతమును కుక్క గోడుగును ఎత్తినట్టుగా ఆయనకి ఈశ్వరునకు ఈ సంసార భారము కుక్క గొడుగును ఎత్తడం నాటి సరే మనకి గోవర్ధన పర్వతం నెత్తి మీద పర్వతం నువ్వు ఇలా నలిగిపోతూ ఉంటాడు ఆ బరువుకి కాబట్టి ఆ బరువు కింద మేము నువ్వు నిన్ను రక్షించుకోలేము ఈశ్వరుణ్ణి శరణాగతి చేయవలసినది అని ఆ కథలోని సారము ఉద్ధృత నగ నగిదనుజ నా గుర్తు ఈ ఉద్ధృత నగా చోటు ఇంద్రుడు కొంచెం విలన్గా ఉంటాడు కైండ్ ఆఫ్ సెమై విలన్ ఎప్పుడు కూడా విలన్ బుద్ధి మారిపోతుంది కదా పూర్వకాలం సినిమాల్లో విలనే అవుతాడు ఆఖరికి వచ్చేప్పటికీ మనసు మార్చుకుని మంచివాడైపోతాడు ఆ రకంగా గోవర్ధనలీలలో కూడా ఇంద్రుడు మంచివాడైపోతాడు ఆఖరికొచ్చే ముందు కొంచెం అల్లరి చేస్తాడు వేషాలు వేస్తాడు తర్వాత బుద్ధి తెచ్చుకుని క్షమాపణ చెప్పేసి మంచివాడు తని నగభిగనుజ అన్న చోట కూడా ఇంద్రుడే ఉన్నాడు ఆ ఇంద్రుడు విలన్ అయితే కాదు ఆ విలన్ లక్షణాలు లేని ఇంద్రుడు ఇదేమిటంటే ఒకప్పుడు పర్వతాలకి రెక్కలు ఉండేవి అని కథ వెరీ రొమాంటిక్ స్టోరీ ఈ స్టోరీస్ని మీరు లిటరల్గా తీసుకుంటే ఎలా ఉంటాయో అసందర్భంగా ఉంటాయి అసందర్భంగా అతిశయోక్తులతో నిండి అసందర్భంగా ఉంటాయి మీరు లెటరల్గా తీసుకుంటారు కానీ రొమాంటిసిజం ఉంటుంది వాటిలో రొమాంటిసిజం అంటే ఏంటి ఆ ఒక అంశాన్ని బాగా అతిశయోక్తిగా అందంగా దాన్ని చెప్పడం ఇమాజినేటివ్గా చెప్పడం దాన్ని రొమాంటిసిజం అంటారు ఇప్పుడు ఎవరో చెప్తారు యక్షుడు ఒక ఆయన నుండి ఉండు ఆయన ఆయన ఇక్కడ సౌత్ ఇండియాలో ఉన్నాడు ఆయన భార్య ఆ మానవ సరోవరం దగ్గర ఉంది ఆ రోజుల్లో పోస్ట్ మ్యాన్లు అవి ఉండి ఇవి కావు టెలిఫోన్లో అసలేవు అప్పుడు ఆయన ఏం చేశాడంటే అటు నుంచి మేఘుడు వెళ్తుంటే ఆయనకు మెసేజ్ ఇచ్చి ఆవిడికి చెప్పమన్నాడు ఆయన వెళ్ళి చెప్పాడు ఎలా ఉంది ఈ కథ అధ్వానంగా ఉంది కానీ కాళిదాసు ఏం చేస్తాడో తెలిసిన దీన్ని దీన్ని రొమాంటిసైజ్ చేస్తాడు ఈ కథని మీరు ఈవెంట్స్ కింద చెప్తే ఏమైనా ఎలా చెప్తున్నాడు అనిపిస్తుంది కానీ అది లెటరల్గా తీసుకోకుండా మీరు దాంట్లో ఉండే ఇమాజినేషన్ను మీరు తీసుకోండి ఆ మేఘుల్ని చూడగానే ప్రియురాలు గుర్తుకొస్తుంది ప్రియురాలు గుర్తుకొచ్చిన వెంటనే సందేశం పబ్లిక్ ద్వారా పంపిస్తుంది సందేశం ఎవరి ద్వారా పంపుద్దామంటే మేఘుడి ద్వారానే సందేశాన్ని పంపిస్తాడు మరి మేఘుడు సందేశాన్ని తీసుకువెళ్ళగలుగుతాడా అనే ఇష్యూను కూడా కన్సిడర్ చేస్తాడు చేసి తీసుకువెళ్ళగలుగుతాడు అని ఊహించుకుంటాడు ఆ ఊహలా పోతూ హైలీ రొమాంటిక్ ఇమాజినేటివ్ పోయం ఉంది కాబట్టి శ్రీకృష్ణుడు పెద్ద పర్వతాన్ని ఇలా జరిగిన వాళ్ళ మీద ఎత్తేసాడు అంటే దాంట్లో ఏదో అతిశయక్తి పురాణాలంటే అలాగే ఉంటాయన్నట్టుంటుంది కానీ దాన్ని రొమాంటిక్గా మీరు రొమాంటిసైజ్ రొమాంటిసైజ్ చేయటం అంటే ఏదో రొమాన్సు డాన్సు అని అలా అనుకోదు అంటే అర్థం హైలీ ఇమాజినేటివ్గా ఉండడం అని అర్థం సో ఆ విధంగా ఉంటాయి ఈ కథను పర్వతాలకి రెక్కలు ఉండేవి ఊహించండి అలా ఎంత విడ్డూరంగా ఉంటుందో పర్వతాలకి రెక్కలు ఉండేవి ఊహించండి ఎక్కడెక్కడి నుంచి వస్తాయని అనద్దు ఊహించండి అప్పుడు ఆ పర్వతం ఏం చేస్తుంది ఎగరడం ప్రారంభిస్తుంది దానికి రెక్కలుంటే ఎగురుతూ ఉంది ఎగిరి ఏం చేస్తుంది ఎక్కడో మరి దిగుతుంది కొంతసేపు ఎగిరేప్పటికీ దానికి దిగితే ఏమవుతుంది అక్కడ ఉన్న బస్కి ఎంత ముజ్జు నుజ్జు అయిపోతుంది ఈ పరిస్థితి చూశాడు ఇంద్రుడు చూసి ఏమిటరా ఇలాగా ఈ పర్వతాలు పెద్ద హాని చేసేస్తున్నాయి జగత్తుకి హాని చేస్తున్నాయి వీటిని మనం కట్టడి చేయకపోతే ఈ జగత్తు వినాశం అనుకున్నాడు అనుకుని ఆయన వజ్రాన్ని తీసుకున్నాడు తీసుకుని ఈ రెక్కల్ని నరికేశాడు పర్వతాలని ఎక్కడ ఉన్నావు అక్కడే ఉంటాయి రెక్కల్ని నరికేశాడు మైనార్డు తప్పించుకుపోయి సముద్రం అడుగులు దాగుతున్నాడు రామాయణంలో కథ ఎంత రొమాంటిక్ స్టోరీలో చూడండి సంథింగ్ ఈస్ వేరీ వెరీ ఇమాజినేటివ్ స్టోరీ సంథింగ్ ఈజ్ దేర్ అదే ఒకప్పుడు తెలిసిపోతూ ఉంటుంది గోవర్ధన్ పర్వత లేలలో కొద్ది గొప్ప కానీ కొన్ని కథలు అసలు మనకేమీ అంతుపడతాం వాటిలో ఉండే సింబాలిజం అసలే అంతుపట్టం కానీ సింబాలిజం అవుతుంది అంతు పట్టదు కానీ సింబాలిజం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఇంద్రుడు అహల్యా కథల్లో చూసారా గౌతమ మహర్షి కథ దానికి వేదమంత్రాల్లో ఉందా కథ దానిలోది రామాయణంలోకి వచ్చింది దానికి సింబాలిజంను చూపించారు ఆచ్యాత్మిక ఉంటారు అది చూసి విస్మయపడ్డమే మన వంతు అంత అద్భుతమైన సింబాలిజం ఉంటుంది దాంట్లో అహల్యా అంటే అహహలీయతే అస్మిన్ ఇది అహల్యా రాత్రి అహల్య అంటే రాత్రి ఇంద్రుడంటే సూర్యుడు అది సూర్యుడు పొగలు రాత్రి దానికి సంబంధించిన కథ చేయడం దాన్ని ఇలాగా ఇలాంటి కథ కింద చెప్తారు చెప్తారు అంతా రొమాంటిసైజ్ అనే ఇమాజినేషన్ చేసి చెప్తాడు కూడా ఒక గుండె ధైర్యం ఉండాలి అంటే ఒకప్పుడు సోషల్లీ యాక్సెప్టెడ్ నాన్స్ని దాటేసి కూడా ఈ వేరియేషన్ చేసుకుంటూ పోతాడు అలాంటి కథదే వేద మంత్రాల్లో ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి త్రివిక్రముడు కథలాంటిదే ఎంత రొమాంటిక్గా చెప్తాడో చూడండి సూర్యుడే విష్ణు ఆయనే త్రివిక్రముడు ఏమిటి ఆయన వేసిన మూడు స్టెప్స్ ఏమిటో తెలుసిన మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ మూడు సంధ్యలే మూడు స్టెప్స్ మూడు స్టెప్స్లో మొత్తం భూగోళాలను అంతానే కవర్ చేసేస్తుంది అది మీకు వామనావతార గాథ అది నేను ఇక్కడ రాబోతున్నాడు కాబట్టి హైలీ రొమాంటిక్ స్టోరీస్ వాటిలో ఉండేటువంటి సింబాలిజం ఒకప్పుడు తెలిసిపోతూ ఉంటుంది ఒకప్పుడు తెలియదు ఈ ఉద్ధృత నగ అన్నది తెలుస్తోంది నగభిధనుజ అలాంటిదేమో అనిపిస్తుంది ఆ ఇంద్రుడి తమ్ముడు వామనుడు ఓహో నగభుజ నగభుజనుజ అంటే వామనావతారం సింబాలిజం చాలా ఉంది ది వామనావతార షోస్ దట్ వీ గెయిన్ ది ఇన్ఫినిట్ అండ్ వీ సరెండర్ టు ది లాడ్ అది వామనావతారం నుంచి వచ్చిన సింబాలిజం ది గోవర్ధన లీలా ఇన్వెస్ట్రేట్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ సరెండరింగ్ టు ది లాడ్ అక్కడ హెడింగ్స్ ఉన్నాయి దిసరా అవి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి దాంట్లో మీకు సారం అంతా కూడా వచ్చేట్లాగా ఉంటుంది కాబట్టి ఇంద్రుడి యొక్క ఇంద్రుడు నగభిత్ ఈసారి ఇంద్రుడో మంచి పని చేశాడు పది మందికి ఉపయోగపడే పని చేశాడు ఆయన సోదరుడు ఉపేంద్రుడు ఆయనకు ఉపేంద్ర అని ఇంద్రుడికి ఇంపార్టెన్స్ విష్ణువుకి ఇంపార్టెన్స్ లేదు లెస్ ఇంపార్టెన్స్ దాన్ ఇంద్ర సో మచ్ సో దట్ హీ బికమ్స్ ది యంగర్ బ్రదర్ ఆఫ్ ఇంద్రా అలా వర్ణిస్తారు ఎకడమిషియన్స్ అలా చెప్తారు ద లైక్ డ్యాన్ ఈవన్ ఇతను కూడా అలా చెప్పేవారు మన దగ్గర మంచి శేషేంద్ర శర్మ గుంటూరు శేషేంద్ర శర్మ మంచి కలు ఉండేవాడు ఇప్పుడు లేరు ఆయన ఆయన కూడా ఈ ఇంద్రుడు ఉపేంద్రుడు వీటి చక్కటి వ్యాసాలు రాశారు నేను చదివిన చేస్తాను వాటిల్లో ఆయన ఆ విధంగా పురాణాల్లో పురాణాల్లో ఇంద్రుడు బ్యాక్ వెళ్ళిపోతాడు ఇంద్రుడు బికమ్స్ ఏ విలం గోస్ ఇంటు ది బ్యాక్గ్రౌండ్ లూజెస్ ఇంపార్టెన్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ఏ వెరీ అన్హెల్దీ క్యారెక్టర్ రవల్యూషన్లో రెలిజియన్ అలా ఇవాల్వ్ అవుతుంది వెరాజ్ విష్ణు బికమ్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ గాడ్ వెజ్ మీరు ఇఫ్ యుగోటు ఉపనిషత్ ఇఫ్ యూ గోటు వేదిక మంత్రాస్ ఇంద్రా ఈజ్ ది ప్రైమరీ గాడ్ దంద్ర పరమేశ్వర అర్థం ఇంద్రుడు అంటే అక్కడ విష్ణువు ఈజ్ సెకండరీ సో మచ్ సో ఈజ్ యంగర్ బ్రదర్ టు ఇంద్ర ఇక ఇంద్ర సో పొట్టివాడు ద్వార పుట్టివాడే వస్తారు ఇంకే వామనుడు జీవునకు ప్రతీక వామన స్టాండ్స్ ఫర్ జీవ పరాజ్ త్రివిక్రమ స్టాండ్స్ ఫర్ బ్రహ్మ ఈశ్వర పరమాత్మ బ్రహ్మ ఆల్ పుర్వేజ్ సో మొత్తం బ్రహ్మాండమునంతరం కొలి చేశాడు అంటే బ్రహ్మాండమునంతరం వ్యాపించి ఉన్నవాడు అది త్రివిక్రమ వామనుడు పుట్టివాడు అంటే జీవుడు జీవేనాత్మన అనుప్రవిష్య ఆ త్రివిక్రముడే ఉపేంద్రుడే పుట్టడు అంటే పరబ్రహ్మ జీవుడే పుట్టడు జీవుడుగా చలావణి అవుతోంది పరబ్రహ్మయే జీవుడైంది క్షేత్రజ్ఞ రూపంగా జీవుడైంది ఇంద్రుడికి తక్కువ వారిగా అయింది ఇంద్రుడిని ఆరాధించి కోరికలు తీర్చుకునేటువంటి జీవుడిగా తయారైంది పరబ్రహ్మ ఆ పరబ్రహ్మ తన స్వరూపాన్ని తిరిగి పొందినది ఇది ఎలాగంటే సముద్రము బిందువు అవుతుంది మీరు వర్ష బిందువు పడింది అనుకోండి ఏమిటి ఆ వర్ష బిందువు మీ నెట్లు పడుతుంది తప్పని పడుతుంది అది ఏమిటి పడింది మీ నెత్తులు అంటే సముద్రంలో జలము యాగిరి మేఘ రూపాన్ని పొంది ఆ వర్ష బిందువు వచ్చి మీ నెట్లు పడింది సో సింధువు బిందువు అవుతుంది ఈ బిందువు ఇంకో బిందువుతో జతగడుతుంది మరో బిందువుతో జతగడుతుంది అంటే భేదాన్ని విడిచిపెడుతుంది ఈ బిందువు వేరు ఆ బిందువు వేరు కానీ ఆ రెండు కలుస్తాయి మరో బిందువు కలుస్తుంది మరో బిందువు కలుస్తుంది అంటే జీవభేదాన్ని తిరస్కరించి ఒక మహానది కింద తయారయ్యే జ్ఞానగంగ ఆ ప్రవాహం వెళ్ళి సముద్రంలో కలుస్తుంది ఆత్మజ్ఞానాన్ని పొందితే మళ్ళీ వాడు పరబ్రహ్మలో విలువ ఉంటాడు అది ప్రక్రియ పామనావతారం కరెక్ట్గా మీకు అదే ప్రాసెస్ని చూపిస్తుంది దేవుడు వామనుడు అవుతాడు అలా వామనుడని ఉపనిషత్తుల్లో వర్ణించారు సో మధ్యే వామన సర్వే దేవా ఉపాసతే ఆ వామనుడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు దేవతలందరూ ఉపాసిస్తున్నారు దేవతలందరూ ఉండేవారు అగ్ని వాక్కు సూర్యుడు చూపు దిగ్దేవతలు చెవి ఆ రకంగా దేవత ఘ్రాణం ఈ బృహస్పతి బుద్ధి ఈ దేవతలందరూ కూడా ఆ వామను ఇక్కడ హృదయంలో కూర్చున్నాయన్ని ఆలోచిస్తున్నారు వామనుడు జీవుడు జీవరూపంగా ఉన్నాడు ఈ వామనుడే తన స్వరూపాన్ని తెలుసుకుని మళ్ళీ బ్రహ్మాండ రూపీ ఈశ్వరుడు ఉంటాడు కాబట్టి సింధు బిందు ఈ సింధు న్యాయము ఇది మీకు వామనావతారంలో చాలా బాగా కనపడుతుంది దురదృష్టం ఏమంటే నేను దురదృష్టం అలా అనుకోకర్లేదు ఇప్పుడు భాగవతం పురాణం చెప్పి వాళ్ళు ఉన్నారే వాళ్ళు వామత వామనావతార ఘట్టం చెప్తారు పండితులు కూడా పండితులు కూడా వామనావతార ఘట్టం చెప్తారు చెప్పినప్పుడు ఈ బిందు న్యాయాన్ని అప్లై చేసే ప్రయత్నం చేయరు దాన్ని లిటరల్గా చెప్తారు లిటరల్గా చెప్పి ఓ కాలు ఇక్కడ పెట్టాడు ఓ కాలు పైన పెట్టాడు మూడో కాలు అలాగే దాన్ని ఫిజికల్గా లే ఫిజికల్గా చూపిస్తారు ఫిజికల్గా ఈ ఫిజికాలిటీ ఎంతవరకు వెళ్ళిందో తెలుసిన ఈ పైన ఆకాశముందా ఈ ఆకాశాన్ని వేదాంతులు ఏమని చెప్తారు తలము అని వర్ణిస్తారు ఆకాశే తలమలి నాది అడ్జస్ట్ చెంది బలాహంకర శంకరుడు ఆకాశము అది బోర్లిగించిన గుండిగా మట్టు వలె ఉన్నది అని వర్ణిస్తారు అంటే పైన ఒక చాందిని లాంటిది ఒకటి ఉన్నది అని వర్ణిస్తారు అంటే ఉన్నదా ఉన్నట్లు కనపడుతుందా ఉన్నట్లు కనపడుతుంది ఉన్నదా అనకూడదు కానీ వామనావతారం పురాణం చెప్పి ఆయన ఎలా చెప్తాడ ఆ పైన ఆ దోము ఉందంట ఈ వామనుడు ఈ కాలు ఇక్కడ పెట్టి ఆ కాలు స్వర్గంలో పెట్టి అలా చేయత్తే ఆయన వేలు వెళ్ళి ఆ దోములో చిల్లు పడిందంట అని చెప్పాడు పురాణంలో చెప్తాడు ఆ చిల్లు పడినప్పుడు ఆ చిల్లులోంచి బ్రహ్మదేవుడు ఆ చిల్లు పైననుండి ఆ చిల్లులోని తొంగి చూశాడని కూడా చెప్తాడు ఏమండి ఈ కథను ఏమి కథలు ఎంత అసందర్భంగా ఉన్నా అసలు టు బిగిన్ విత్ ఎక్కడుంది వామనావతారము అంటే మీరు కనుక తిరుపతి దేవస్థానంలో రోజు చేసేటువంటి ఒక కళ్యాణం ఉంటుంది కళ్యాణానికి ముందు హోమం చేస్తారు ఆ హోమంలో ఏదో వేళ ఏ మంత్రము కూడా అర్థం కానీ విధంగా చదివిస్తూ ఉంటాడు ఈయన నెయ్యి మీరు చూస్తుంటారు ఆ దాంట్లో విష్ణు సూక్తం చదువుతాడు ఆ విష్ణు సూక్తలు త్రీని పదాదిచక్రమే అంటే విష్ణు దేవాదాభ్యహ అంటే సో ధర్మాన్ని ధారయన్ను అంటే ఆ విష్ణు సూక్తాన్ని చదువుతారు కొన్ని జావకాశంగా చదవడాయన ఆయన హయాడికే చదువుతాడు దాంట్లో కొంతమంది బాగా చదివి వాళ్ళు ఉంటారు అకేషనల్గా అప్పుడు మోస్ట్లీ ఈ ముంచే మింగేసుకున్నట్టుగా చదువుతారు ఆయన విష్ణు సూక్తం చదువుతాడని గుర్తుపట్టడం కూడా కష్టం అయితే విష్ణు సూక్తం వచ్చిన వాడికి కూడా ఓహో ఇక ఈయన జరుగుతున్నదే అని ఐదు నిమిషాల తర్వాత అనిపిస్తుంది అలా జరుగుతాయి దాంట్లో ఆ మంత్రాలని కనుక ఒక్క పిసలు మీరు పరికిస్తే దాంట్లో వామనావతారము ఏమిటా వామనావతారము సూర్యుడు సూర్యుని మూడు సంధ్యలు అవి త్రివిక్రమా కాబట్టి పురాణం చెప్పిన విద్వాంసులు ఈ అంశాలనన్నిటినీ జోడించి ఇదే ఆ వామనావతారం యొక్క స్వరూప స్వభావముడు అని దాన్ని కొంచెం సమగ్రమైన అధ్యయనం చేసి చెప్తే బాగుంటుంది అలా కాకుండా ఒక కథ కింద లిటరల్ కథ చెప్పి పెట్టడం దాంట్లో బొందర పోతన్న గారి పద్యం ఒకటి కంటిస్థం చేసుకుని ఇంత ఇంత యువతుడు ఇంత తమలు అదేదో ఫిజికల్గా అయిపోతున్నట్టుగా ఆయన వర్ణించేస్తారు మనమేమో ఆ పద్యాలు కంఠస్థం చేసేసి అల్టిమేట్గా వాల్ పుట్టు కదా ఆ వామనావతారం యొక్క దాని సింబాలిజము దాని వెనకాల ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి ఒక ప్రతీక దృష్టి ఇవన్నీ కూడా మరుగులు పడిపోయి ఊరికే ఒక ఫిజికల్ స్టోరీ ఉన్నట్టుగా మనకి తయారవుతుంది వావనావతారము అలాగే ఉంటుంది వరాహ అవతారము వీటన్నింటినీ కూడా కొంచెం సూక్ష్మంగా పరిశీలించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది సాధకులు పురాణ దృష్టితో చూసినట్లయితే అవి ఆధునిక కాలంలో యువకులు మెచ్చర్ మనం ఏ ప్రశ్నలో అడగం పురాణం చెప్తూ ఉంటారు పురాణం పద్ధతి ఎలా ఉంటుందో తెలుసు అండి వినేసి వెళ్ళిపోవడం వినేయడం ప్రసాదం పెడతారు శలగలోనూ కొబ్బరి కొబ్బరి అది కలిపి పోయి ఆ ప్రసాదం పడతారు నోట్లో వేసుకోవడం ఇంటికి వెళ్ళి కొడుకు పెట్టారు అంతేకాదు ప్రశ్న అడగడు ప్రశ్న అడగండి మీరు ప్రశ్నించటం నేర్చుకోండి అని అడిగితే ఏమంటారో తెలిసినా శుద్ధ బాగా నిర్వికారంగా ఆ ప్రశ్న మేము అడుగుతా ఉన్నాం మేము అజ్ఞానం మీరే జ్ఞానం మీరే చెప్పేసి మీ దాన్ని మీరు వెళ్ళండి మా దాటి నేను వెళ్తా ఉంటాడే తప్ప ప్రశ్నించడం నేర్చుకోవయ్యా అంటే అబ్బే మేము అజ్ఞానం లేదండి మేమేం ప్రశ్నిస్తాం అసలు అలాంటి పొరపాటు మేము చెయ్యరు కూడా చెయ్యము అనే ధోరణిలో జనులు తయారై ఉంటారు అది మంచిదని మీరు అనుకుంటున్నారా నేనైతే అనుకోవట్లేదు అది మంచిదని నేను అనుకోవట్లేదు ప్రశ్నించడం నేర్చుకోవాలి ఏమిటండి ఈ పైన చిల్లు పెట్టడం ఏంటి ఆ చిల్లులోంచి ఏదో పైకి వెళ్ళడం ఏమన్నా అర్థం ఉందా అది చందర భగవత్వాదు భాష్యంలో దాన్ని దృష్టాంతంగా ఇస్తారు అజ్ఞానానికి భ్రమకి దృష్టాంతంగా ఇస్తారు అది ఏదో యథార్థమని మనం అనుకుంటే ఏం చెప్పమంటారు కాబట్టి ఈ వామనావతారం నేను కొంచెం డైగ్రెస్ అయ్యాను ఏమనుకోకండి వామనావతారంలో ఇటువంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయి కొంచెం ఓపికే చదవండి ఆ పాఠం చెప్పినప్పుడు ఈ తింతేటో అటుంచేటో అనేది జంపులు ఉంటాయి కానీ పుస్తకంలో ఆర్గనైజ్డ్గా అంతా ఎడిట్ అయ్యి కరెక్ట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది కాబట్టి మీకేమైనా కొంచెం ఓపుకుంటే ఆ పుస్తకాన్ని చదవండి అదొక అంశం వామనావతారానికి సంబంధించి ఉన్న ఒకటి రెండు మూడు అంశాలు మీ ప్రస్తావించాను ఇంకొక అంశము అదేంటంటే వామనుడు మూడు అడుగులు కొలుస్తాడు దాంట్లో మీరు లీగల్ పాయింట్స్ లేవనెత్తకూడదు ఒకవేళ లీగల్ పాయింట్లు లేవనొచ్చాడు లీగల్ పాయింట్లు ఏమైనా లేవనొచ్చాడు నన్ను అడిగాడు మూడు అడుగులు ఇవ్వమన్నాడు కదా మూడు అడుగులు ఇవ్వమన్నప్పుడు ఎవడు అడిగాడు ఆ ప్రశ్న ఆయన కోరింది ఎవడు వామనుడు అడిగాడు కాబట్టి వామనుడి కాళ్ళతో కొంచుకోవాలి